నః ఆనుష్ణోతిగాధిపత సదాశివసర శంకరాచార్యమ్యమా అమార్య ప్యం వందే గురుపరంపరా సుతు సత్యోగీమా దృఢనిశ్చయ మయ్యర్పితమనోబుద్ధి మద్భక్త సమే ప్రియ సంతు సతతం సంతు అన్ని కాలముల ఎందు సంతోషంగా ఉండాలి ఉన్నదాంతో ఉల్లాసంగా ఉండుక దాని పేరు సంతోషం ఇంత ఉంటే నేను సంతోషిస్తాను అనుకున్నవాడు వాడి జీవితం మొత్తంలో ఎన్నడూ సంతోషాన్ని ఎరుగడు ఒక ఫిలాసఫర్ చెప్పాడు ఇఫ్ యు కెనాట్ బి హ్యాపీ ఇన్ నావ్ కెన్ నెవర్ బి హ్యాపీ ఇన్ లైఫ్ అది దాని సీక్రెట్ హ్యాపీనెస్ సీక్రెట్ అది సాధారణంగా జనులు ఏం చేస్తారంటే హ్యాపీనెస్ని భవిష్యత్తులో పెడతారు భవిష్యత్తులో పెట్టారంటే ఇంకా అది భవిష్యత్తే యూ యూ వెయిట్ ఫర్ హ్యాపీనెస్ వెయిట్ ఫర్ హ్యాపీనెస్ సిలీ పీపుల్ వెయిట్ నాట్ ఫర్ హ్యాపీనెస్ పీపుల్ వెయిట్ ఫర్ డెత్ కాబట్టి డోంట్ వెయిట్ ఫర్ హ్యాపీనెస్ దర్ ఈజ్ ఓన్లీ వెయిటింగ్ ఫర్ డెత్ దర్ ఇస్ నో వెయిటింగ్ ఫర్ హ్యాపీనెస్ బి హ్యాపీ నావ్ దాని పేరు సంతోషము సంతుష్ట సతతం అలాగే సతతం యోగి ఎప్పుడు ఈశ్వరునితో సర్వకాలముల ఎందు ఆ కనెక్టెడ్నెస్ పెట్టుకుని ఉండాలి ఈ ఈశ్వరునితోటి యోగము యూనిజన్ ఈశ్వరునితోటి యోగము కనెక్టెడ్నెస్ దీంట్లో సీక్రెట్ ఉంది ఆ సీక్రెట్ ఏమిటంటే ఇది చిత్రంగా అనిపించవచ్చు ఇది అజ్ఞానము యొక్క మహిమ అజ్ఞానానికి ఒక మహిమ ఉంది చాలామంది అనుకుంటారు దేవుడికి మహిమ ఉందని దేవుడికి ఏం మహిమ ఉందో ఉంది కానీ అజ్ఞానము యొక్క మహిమ మాత్రం గెక్కిది ఆ మాట ఆయనే అన్నాడు దైవీ హేష గుణమీ మమ్మ మాయా దురత్యయ మాయా అంటే అజ్ఞానమే సో ఈశ్వరుని దగ్గర మాయా అంటే ఇంకొంచెం భిన్నంగా అర్థం చెప్పినా జీవుడి దగ్గరికి వచ్చేప్పటికీ మాయా అంటే అజ్ఞానమే అజ్ఞానమునకు గొప్ప మాయ గలదు గొప్ప మహిమ గలదు ఏమిటంటే ఆ మహిమ ఆత్మస్వరూపానికి అంటే నాకు ఆత్మస్వరూపం అంటే మీరేనండి మీరే ఎప్పుడు మీరు ఇప్పుడు ఎక్కడ ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే ఆత్మస్వరూపం అంటే ఒక చోతా హై తర్వాత ఎప్పుడో వస్తుందనుకుంటారు మళ్ళీ చెప్పాను కదా మీరు భవిష్యత్తులో పెట్టారంటే ఇంకదేం ఉపయోగపడదు ఇప్పుడు ఇక్కడ నేను ఆత్మస్వరూపుడనై ఉన్నాను నా స్వరూపము నాకు ప్రకృతితో అంటే ఈ జడ ప్రకృతి పాంచభౌతికమైన జడమైన ప్రకృతితో ఎప్పుడూ సంబంధం లేదు ఎన్నడూ సంబంధం లేదు ఎన్నడు తర్వాత మొదటి పాయింట్ రెండో పాయింట్ ఆత్మ చైతన్యానికి ఆత్మస్వరూపుడనైన నాకు ఈశ్వరునితో ఎన్నడూ వియోగము లేదు ఎన్నడు ఎన్నడూ వియోగము లేదు ఇది ఎలాగ ఉంటుందంటే కెరటము తరంగము సముద్ర తరంగమునకు సముద్రముతో ఎన్నడూ వియోగం లేదు బీచ్తో బీచ్ అని ఉంటుంది కదా ఎన్నడూ సంయోగము ఉండదు అదేవిధంగా నాకు ఈశ్వరునితో ఎన్నడూ వియోగం లేదు ఈ జడ ప్రకృతితో ఈ సంసారంతో ఎన్నడూ సంయోగం లేదు ఇది వాస్తవము కానీ అనుభవమేమి అనుభవం ఎలా ఉంది ఉల్టా ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఏమిటంటే నేను ఈ సంసారమునకు కట్టుబడి ఉన్నాను బుద్ధుడనే ఉన్నాను అంటే ఈ సంసారానికి కట్టుబడి ఉన్నాను ఈశ్వరునకు దూరముగా ఉన్నాము ఎలా వచ్చింది వాస్తవానికి ఇంత విరుద్ధంగా ఉండడము ఇది ఏమి విడ్డూరము ఇలా ఎలా అయింది అంటే అదే అజ్ఞానం యొక్క మహిమ అజ్ఞానం ఏం చేస్తుందంటే లేనిదాని ఉన్నట్టుగా ఉన్నదాని లేనట్టుగా మనకి అనుభవాన్ని కలిగిస్తుంది మనకి ఉన్న ఈశ్వర సంయోగము లేనట్టు మనం సంపాదించుకోవాలి అన్నట్టు మనకు లేని జడ ప్రకృతితోడి సంయోగము ఎప్పుడూ ఉన్నట్టు అది వదుల్చుకోవాలి అన్నట్టు మనకి అజ్ఞానం వల్ల భాషిస్తుంది కాబట్టి మనం చేయాల్సిందల్లా ఏమిటంటే ఈశ్వరునితోడి సంబంధము మనకి ఎప్పుడూ తొలగిపోలేదు అని తెలుసుకోవడమే ఈశ్వరునితోడి సంబంధము అనగా జడ ప్రకృతితో నాకెప్పుడూ సంబంధము లేదు అని తెలుసుకున్నట్టే ఈశ్వరునితోటి సంయోగం అయిపోతుంది అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మంచి లోతైన గాఢమైన వైరాగ్యం ఉన్నట్లయితే అంటే సంసారంతో సంయోగం లేకుండా ఉండడం అదే వైరాగ్యం అంటే సంసారములందు ఆసక్తి లేకుండా ఉండడం దానివలన ఈశ్వరునితోడి సంయోగము చాలా సహజంగా మనకి ఆవిష్కారం అయిపోతుంది ఎందుకంటే ఈశ్వరులతోడి సంయోగము నిత్య సిద్ధమై ఉన్నది నేను కొత్తగా దాన్ని ఎస్టాబ్లిష్ చేయనక్కర్లేదు కేవలం అజ్ఞానము చేతనే కప్పివేయబడి ఉన్నది కాబట్టి యోగి అంటే తనకు ఈశ్వరునితో ఉన్న నిత్య సంబంధమును ఆవిష్కరించుకున్నవాడే యోగి కాబట్టి మనం ఏం చేయాలి యు యు ఫేక్ ఇట్ థింగ్ యూ మేక్ ఇట్ అని ఒక సామెతో ఒకటి కాబట్టి నాకు ఈశ్వరులతో సంబంధం లేదు అన్నట్టుగా మనకు అనిపిస్తోంది కాబట్టి మనం ఏం చేయాలి నాకు ఈశ్వరులతో సంబంధాన్ని పెట్టుకోవాలి వైరాగ్యాన్ని సంసారమునందు వైరాగ్యమును కలిగి ఈశ్వరునితో సంబంధాన్ని పెట్టుకున్నట్లయితే ఆ ఈశ్వరునితోటి సతతయోగము ఏర్పడుము సతతం యోగి ఇది మనం చూశాం ఇదంతా కూడా నేను కవర్ చేశాను అయినా ఇంకోసారి మళ్ళీ రీక్యాప్ యత ఆత్మ ఇవన్నీ భక్తుని యొక్క లక్షణాలు యత ఆత్మ సాధారణంగా లోకంలో భక్తుడు అనే మాటకి ఒక పరిభాష కలదు భక్తి అని కానీ దేవుడు అనగానేమి అని మీరు ప్రశ్నలు అడిగితే జనులు చెప్పే సమాధానాలు వింటే ఆశ్చర్యమే కలుగుతుంది శాస్త్రానికి ఎంత దూరంగా మనం వెళ్ళిపోయాం మహానాకృష్ణుడు దేవుడు అనగానేమి అంటే ఎక్కడో వైకుంఠంలో ఉంటాడు ఇలా ఉంటాడు అలా ఉంటాడు ఆయనకి ఈ పేరు ఉంటుంది పేరు ఉంటుంది అని చెప్పారనుకోండి వెంటనే ఇంకొకళ్ళు లేచి నిలబడతాడు నో నో ఆయన దేవుడు కాదు నువ్వు చెప్పిన ఆయన దేవుడు కాదు దేవుడికి అసిస్టెంట్ దేవుడు యొక్క వైకుంఠంలో ఉన్నాడు కైలాసంలో ఉంటాడు అని ఇంకో హనుమానులు పెడతాడు ఆ పేరు కాదు ఇంకో పేరు వీడు మేనత్త కొడుకో మేనమావ కొడుకో అయినట్టుగా చెప్తాడు అప్పుడే చూసి వచ్చినట్టుగా మాట్లాడతాడు కాబట్టి దేవుడికి సమాజంలో ఉండే పరిభాష అది ప్రిలిమినరీగా ఆరంభ ఆరంభంలో ఈశ్వరుణ్ణి ఆరాధించుకోవటానికి ఉపయోగపడుతుంది అన్నంతవరకు అంగీకారమే కానీ ఆ ఈశ్వర పరిభాష ఓ పాయింట్ దాటితే చాలా మిస్లీడింగ్గా కూడా ఉంటుంది అలాగే భక్తి అనగానేమి అన్నదాని పరిభాష కూడా ఏ రకంగా ఉందంటే సమాజం యొక్క దృష్టికోణంలో భక్తి అనగా రిచువల్ కర్మ ధర్మం అనగానేమి అంటే కర్మ చేస్తే ధర్మము భక్తి అనగానేమి అంటే కర్మ చేయుట ఈశ్వరుణ్ణి పూజ చేస్తే అది భక్తి అనే స్థితిలో ఉంది సమాజం లంచం పుచ్చుకోవడం భక్తికి విరుద్ధము అని మీరు చెప్తే జనాలకు అర్థం కాదు అది అది ఎలాగది లంచానికి నువ్వు భక్తికి సంబంధం ఏమిటి నువ్వు దీన్ని దాన్ని ఎందుకు కలుపుతావు లంచంలో నేను వన్ పర్సెంట్ దేవుడికి ఇస్తూనే ఉన్నాను కదా తర్వాత పొద్దున్న పూజ చేశాను కదా ఇంకా లంచం పుచ్చుకుంటేనే పుచ్చుకోకపోతేనేమిటి అనే ధోరణిలో సమాజం ముందుకు పోతూ ఉంటుంది కాబట్టి భక్తి గురించి సమాజంలో ఉండే పరిభాష చాలా అసందర్భంగా అనేక సందర్భాల్లో తప్పుగా కూడా ఉంటుంది భక్త లక్షణాలు చూస్తే మనకు ఆ మాట తెలిసిపోతుంది కట్టుబొట్టు జుట్టు అనేవి భక్తికి సహకారులు మాత్రమే తప్ప అవియే భక్తి కాదు అవే భక్తి కాదు ఇప్పుడు ఇది ఎలాగంటే మీరు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు తెల్లకోట్లు వేసుకుని ఉంటారు కాబట్టి తెల్లకోటు వేసుకుంటే డాక్టర్ అవుతాడు అని అనుకున్నట్టు ఉంటుంది తిలగ పెట్టుకుంటే భక్తుడు అవుతాడు లేకపోతే షాలు కప్పుకుంటే భక్తుడు అవుతాడు అంటే అది ఎలా ఉందంటే తెల్లకోటు వేసుకుంటే డాక్టర్ అవుతాడు అన్నట్టుంది తెల్లకోట వేసుకుంటే డాక్టర్ అవ్వడు డాక్టరు తెల్లకోట వేసుకుంటాడు అలాగే నామాలు పెట్టుకుంటాను లేకపోతే పిండి కట్లు పెట్టుకుంటే భక్తుడు అవ్వడు భక్తుడు నామాలు పెట్టుకుంటాను కాబట్టి భక్తి యొక్క పరిభాష బాగా అర్థం చేసుకోవాలి యత ఆత్మ భక్తుడు ఎలా ఉంటాడో తెలుసునండి యత ఆత్మ ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ కాదు దేహము మనస్సు అది ఆత్మ అంటే యతేంద్రియ మనోబుద్ధి అనో మాట ఉండదు గీతలోనే దానికి సంగ్రహ రూపము యథాత్మ దాన్నే విడదీస్తే యాక్రోనిమ్ అంటారు దాన్ని విడదీస్తే యథేంద్రియ మనోబుద్ధిగా విడుతుంది దాన్ని కండెన్స్ చేస్తే యథాత్మ అని కండెన్స్ అవుతుంది అంటే యత అంటే నియంత్రించబడిన నిగ్రహించబడిన నిగ్రహించడము అంటే దేహాన్ని నిగ్రహించుటాను కానీ అంటే దేహాన్ని పనిష్ చేసేయటము దేహాన్ని కొరత వేసేయటము దానికి ఉపవాసాలు చేసి కృషింపజేసేయటము అని అనుకుంటే తప్పు అది కాదు దేహాన్ని నియంత్రించుటా అంటే ఎవళ్ళకి వాళ్ళు ఓ ప్రశ్న వేసుకోవాలి వాళ్ళు ఎవరికి వారు తమ జీవితాన్ని ఒకసారి పునరా జీవితాన్ని అంతర్దృష్టితో పరిశీలించుకోవాలి ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి ఎలాగా నెంబర్ వన్ నేను దేహమునకు బానిసగా బతుకుతున్నా లేక దేహము నా చెప్పు చేతలలో ఉందా ఈ ప్రశ్నకి వయస్సుకి సంబంధం లేదు ఈ ప్రశ్న యువకులు మధ్య వయస్సు పెద్ద వయస్సు అందరూ వేసుకోవంత ప్రశ్నే ఈ ప్రశ్నకి ఆర్థిక పరిస్థితికి సంబంధం లేదు ధని నిర్ధనుడు అందరూ వేసుకోవాల్సిన ప్రశ్నే దేహము ఈ ప్రశ్నకి ఆరోగ్యానికి కూడా సంబంధం లేదు ఏదో గొప్ప అనారోగ్యం ఉన్నవాడు వేసుకోవాలి ఈ ప్రశ్న ఆరోగ్యంగా ఉన్నవాడు కూడా వేసుకోవాలి ఏమి నేను దేహమునకు బానిసగా బ్రతుకుతున్నానా లేక దేహము నా అధీనములో ఉండి నేను చెప్పినట్టు చేస్తుందా దీన్ని గుర్రము రౌతు రౌతు అంటే తెలుసు అండి హార్స్ రౌతు అలాంటి సంబంధం దేహానికి నాకు ఉండే సంబంధము గుర్రము రౌతు ఉండే మధ్యలో ఉండే సంబంధం స్వామి రామతీర్థ దాన్ని చాలా బాగా ప్రతిపాదన చేస్తారు రౌత్ ఏం చేస్తాడు గుర్రాన్ని ప్రేమలో చూసుకుంటాడు దానికి చక్కగా దానికి దాణ మంచిగా పెడతాడు దాణా ఎక్కడికైనా ప్రయాణానికి వెళ్తుంటే దానికి దాణా పెట్టి ప్రయాణం పెడతాడు ప్రయాణం మధ్యలో పాపం దాణా కష్టపడుతుందేమో అక్కడ కావాలంటే అక్కడ దొరకదు అడవిలో వెళ్తుంటే దాణ ఎక్కడ దొరుకుతుంది అని చెప్తా మూట కట్టుకుని కూడా సంచిలో పెట్టుకుంటాడు గుర్రానికి కాబట్టి దానికి కావలసిన వ్యవస్థ అంతా చేస్తాడు నాడా ఊగిపోతే నాడా పెట్టిస్తాడు దాని కాలుకి దెబ్బ తగలకుండా ఉండడానికి కోసం కాలుకి ఏదైనా చిన్న పెసరంతా స్క్రాచ్ వచ్చినా కూడా ఓ బ్యాండేజ్ ఏదో పెట్టి దానికి చక్కగా సేవ చేస్తాడు ఆ గుర్రాన్ని చక్కగా కండిషన్లో పెట్టుకుంటాడు ఈ విధంగా పెట్టుకుని అప్పుడు ఆ గుర్రాన్ని తన మీద వేసుకుని మొయ్యుడు గుర్రం మీద కూర్చొని ప్రయాణం చేస్తాడు అదేవిధంగా దేహాన్ని మన అధీనంలో పెట్టుకోవాలి దేహానికి బానిసగా బ్రతకరాదు దేహమునకు దేహయాత్ర దేహయాత్ర మూడు విధములు దేహమునకు ఆకలి వేసినప్పుడు ఆహారము సరఫరా చేయుట దేహములకు రోగము వచ్చినప్పుడు మందు వేయుట మందు తగ్గి మందు వేయాలి దీంట్లో ఐడియాలజీలు అనవసరం ఏ మందు తగ్గుతుందో మందు వేయాలి మా మా తాతగారి దగ్గర నుంచి మేము హోమియోపతి ఏ పడుతున్నామో ఆయుర్వేదం యునాని అలా మొదలెటక్కర్లేదు ఏది తగ్గితే అది ఇప్పుడు తలపోటుగా బాగా తలపోటు ఉంటే గంధపు గంధపు చెక్క గంధం అరగ తీసి రాసుకుంటే తగ్గిపోతుందా ప్లీజ్ డూ దాట్ అయితే ఒండ్రు మట్టి తెచ్చుకుని రాసుకుంటే తగ్గిపోతే ప్లీజ్ డూ దాట్లే ఒకవేళ ఒండ్రుమట్టి తగ్గకపోతే మా తాతగారు వండ్రుమట్టే నేను ఒండ్రుమట్టే అలా పెట్టుకోకూడదు ఏమండీ ఒకవేళ ఆ టైం నాలు వేసుకుంటే తగ్గిపోతే తెలివేలు పలు ఏదో చేయాలి ప్రాక్టికల్గా ఉండాలి సో వాటెవర్ కాబట్టి దేహమునకు ఆరోగ్యానికి మందు వేయుట రెండు మూడ మూడవది దేహమును శుచిగా పెట్టుకుంటా మనం శుచిగా పెట్టుకోవాలి క్లీన్గా పెట్టుకోవాలి ఈ మూడు పనులు చేస్తే దేహానికి మనం మనకి ఉండే ఆ యాత్ర దేహయాత్ర కావాల్సిన అయిపోయిందంటే అంతే తప్ప దేహమునకు బానిసగా మనం ఉండరాదు దేహము ఇట్స్ ఎ టూల్ అఫ్యాక్షన్ అంటే కర్మను చేసే పరికరము అది దేహము మనస్సు ఇట్స్ ఎ టూల్ ఆఫ్ కాగ్నిషన్ అలా వర్ వర్ణిస్తారు అది తెలుసుకునే పరికరము మనస్సు పని చేసే పరికరము దేహము కాబట్టి దేహాన్ని పని చేయుటకై దాన్ని వాడుతూ ఉండాలి దేహాన్ని మప్పకోవడం దాన్ని పని చేయిస్తూ ఉండాలి దాని చెప్పారు గుర్రాన్ని పరిగెత్తిస్తూ ఉండాలి గుర్రాన్ని ఆ ఎయిర్ కండిషన్ రూపులో కూర్చోబెట్టేసిస్తే గుర్రాన్ని గుర్రము పరిగెత్తడం మర్చిపోయింది అనుకోండి సపోజ్ గుర్రం పరిగెత్తడం చేత కాకుండా అయిపోయింది అనుకోండి అది అది గుర్రం దాన్ని అశ్మోధావతి అంటారు గుర్రము అంటే గుర్రము ఏం రాస్తారు కూర్చున్నది అని రాస్తారా గుర్రము అంటే కూర్చున్నది అలా రాస్తారండి గుర్రము ఏం రాస్తారు పరిగెత్తుము అని రాస్తారు గుర్రము డాష్ ఎద్దు రాయకూడదు ఏం రాయాలి బరువు మోయును ఉన్నాయి ఆవు డాష్ పరి బరువు మోయను అని రాయకూడదు పాలు ఇచ్చును ఉన్నాయి అలాగే దేహము డాష్ పని చేయును దేహాన్ని పని చేయిస్తూ ఉండాలి దేహానికి సోమరిధనాన్ని నేర్పకూడదు చేసేటువంటి పద్ధతి ఉండాలి మళ్ళీ అట్ ది సేమ్ టైం దేహాన్ని పనిష్ చేయకూడదు దాన్ని హింస పెట్టకూడదు ఉపవాసాలతో కురిసింప చేయకూడదు కానీ ఆరోగ్యంగా అడ్డు పెట్టుకోవాలి అది గతాత్మ దేహాన్ని మనం ప్రేమగా చూసుకోవచ్చు ప్రేమంటే ఎంతవరకు కండిషన్లో ఉండే ఉంచే అంత మటుకే ప్రేమ జనరస్ ఇండిఫరెన్స్ అంటారు దేహం గురించి మీకు చిన్న ప్రాక్టికల్ టిప్పు దేహం మీద వెర్ది మమకారం పెట్టుకోకూడదు అలా పోతూ ఉంటుంది ఆ ప్రకృతి ధర్మాల ప్రకారంగా అది పోతూ ఉంటుంది దాన్ని సాక్షిగా చూసుకోవడం అభిశ్వసించాలి ఎప్పుడైనా సేవ కావాల్సి వస్తే చేసేయాలి తప్ప దాని మీద మమకారం పెట్టుకుని ఆ దేహమే నేను దీన్ని నాలుగు కాలాల పాటు దీనిలాగా భద్రం చేయాలి దీన్ని ఎక్కువ కాలం బతికుండాలి ఇలాంటి చాదస్తం పెట్టుకోకూడదు అలాంటిది పెట్టుకుంటే మనం దేహానికి బానిసలు వెళ్ళిపోతాం ఆ పొరపాటు చేయకూడదు యథాత్మ ఇంకా దేహములో దేహం విషయంలో నేను చెప్పింది కష్టం కాదు కొంచెం అభ్యాసం చేస్తే మీకు దొరికొస్తుంది పట్టు దొరుకుతుంది కానీ మనస్సు విషయంలో చాలా క్లేషము ఉన్నది చాలా కఠినమైన విషయం మనస్సుపై నిగ్రహము అంటే ఇప్పుడు మనస్సు ఎలా ఉంటుందంటే అది దుష్టాశ్వాయుగ సారథేహని పొగరుమోతు గుర్రము రోగ్ హార్స్ అంటారు పొగరుమోతు గుర్రము అది రౌతు చెప్పిన విధంగా నడవద్దది రైతు ఆగమంటే పరిగెడుతుంది పరిగెత్తుంటే అలాగే కదలకుండగా మొరాయిస్తుంది కుడివైపు తిరిగంటే ఎడవైపు తిరుగుతుంది ఎదురుకుండా వెళ్ళమంటే వెనక్కి వెళ్తున్నాయి గుర్రం దుష్టాశ్వము అంటారు అంటే పొగరుమోటు గుర్రము మనస్సు అటుపడుతుంది మన మనస్సు అలా ఉంటుంది కాబట్టి మనస్సు ఎవరైనా ఓ మనస్సా నాకు దుఃఖముని ఇవ్వు అని ఎవరైనా కోరుకుంటారా కోరుకో కానీ మనస్సు మనస్సుకు దుఃఖాన్ని ఇచ్చిదేది మనస్సే ఇప్పుడే నేను ఒక సభలో చిన్న కార్యక్రమంలో అటెండ్ అయ్యాను దానికి ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ఒక సజ్జనులు వచ్చారు ఆయన తిరుమల దేవస్థానంలో మంచి సేవలు చేశారు ఆయన ఉపన్యాసం కొద్దిసేపే చెప్పారు ఆయన శ్లోకం అని కోర్టు చేశారు సో అది విని నేను చాలా సంతోషించాను ఆయన ఏమన్నారంటే మన ఏవ మనుష్యాణం బంధనం కాదు మన ఏవ మనుష్యానం మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అని కోర్చేశారు ఆ శ్లోకం కోర్చేస్తే గొప్పవాడైపోతారా అని మేము అనొచ్చు గొప్పవాడైపోకపోవచ్చు కానీ ఎంతో కొంత సంస్కృతం ఎంతో కొంత వేదాంతం చదివిన వారైతే మాత్రం అయ్యి ఉంటారు కాబట్టి ఆ టెన్స్లో చూస్తే ఆయన నేను ఎంతో సంతోషించాను ఆయన కొటేషన్ సో ఎనీవే మనస్సే మన దుఃఖానికి కానీ మన సుఖానికి కానీ హేతువు ఎవరైనా కోరుకుంటారా ఓ మనస్స నాకు దుఃఖాన్ని ఇవ్వు అని కోరుకుంటారా కోరుకోరు కానీ ఆ మనస్సు ఎప్పుడు దుఃఖాన్నే ఇష్టం మీరు గమనించారా అలా ఎందుకు అవుతోంది నా మనస్సు అని చెప్పుకునేందుకైనా నా మనస్సు అయితే నాకు అనుకూలంగా ఉండాలి కానీ నాకు ప్రతికూలంగా ఉండడం నా భార్య నాకు ప్రతికూలమే నా కొడుకు నాకు ప్రతికూలమే నా డ్రైవరు నాకు ప్రతికూల డ్రైవర్ అంటే కారు నడిపేవాడు వాడు ప్రతికూలమే నా నా సేవకుడు నాకు ప్రతికూలమే అంటే అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు బయట ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రతికూలము అనుకూలము అనే అంశాలు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇండిపెండెంట్ వ్యక్తులు పూర్ణం వ్యక్తులు ప్రతి కూడా ఒక కంప్లీట్ ఇండివిజ్యువల్ సగం సగం ఇండివిజువల్ కాదు కంప్లీట్ ఇండివిజువల్ ఇవి నా కొడుకు అని మీరు అనొచ్చు బట్ వాడు కొడుకు అంటే మీలో సగం వయస్సు ఉంది కాబట్టి వాడు సగం ఇండివిజ్యువల్ కాదు ఈజ్ ఎ ఫుల్ ఇండివిజువల్ యాజ్ మచ్ యాజ్ ఎనిబడిస్ అలాగే భార్య కంప్లీట్ ఇండివిజువల్ కంప్లీట్ ఇండివిజువల్ అనేప్పటికీ వాళ్ళ యొక్క సుఖ దుఃఖాలు వాళ్ళ రాజద్వేషాలు వాళ్ళకు ఉంటాయి వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి వాళ్ళ యొక్క దృష్టికోణము వాళ్ళకు ఉంటుంది కానీ నా మనస్సు కాబట్టి వాళ్ళు భిన్నంగా ఉండొచ్చు వాళ్ళ యొక్క ప్రవృత్తి నాకు ప్రతికూలంగా ఉండవచ్చు ఐ కెన్ అండర్స్టాండ్ బట్ నా మనస్సు నాకు ప్రతికూలంగా ఉంటే ఇంకా అంతకంటే అభాగ్యం అంటే ఉంటుంది కాబట్టి ఈ మనస్సుపై నిగ్రహము ఎట్లు దీన్ని మనం వశం చేసుకోవడం ఎలాగా కనీసం మనకు ఉపకారం చేయకపోతే చేయకపోతే కనీసం అపకారం చేయకూడదు కదా మనకి మనకి నిరంతరంగా దుఃఖాన్ని ఇవ్వడం మానేసేయాలి కదా మనస్సు కాబట్టి మనస్సుని నిగ్రహించుట మనో అలాగ మనస్సును నిగ్రహించుకున్నవాడే భక్తుడు చూడండి శ్రీకృష్ణుని యొక్క పరిభాష వల్ల శ్రీకృష్ణుడిని అమయా భక్తుడు ఎవడు అంటే నా కాళ్ళ మీద పడ్డవాడు భక్తులని ఆయన అన్నేయండి అక్కడ నాకు పూజ చేసిన వాడు భక్తులని ఆయన అనేయండు అలా మాటేయం ఏమంటాడు ఎవడైతే యథాత్మ వాడు భక్తుడు అంటాడు ఇప్పుడు ఆచార్యుణ్ణి మీకు మీ మనస్సుకి నచ్చిన శిష్యుడు ఎవరు అంటే నాకు ఎంత ఎక్కువ చాకరీ ఎవడు చేస్తాడో వాడు నా మనస్సుకు నచ్చిన శిష్యుడు అంటాడా ఆచార్యుడు అలా ఎన్నడు అన్నాడు ఏమంటాడు బాగా ఎవడైతే నేను చెప్పిన పాఠం చదువుకుంటున్నాడో వాడే నా మనస్సుకు నచ్చిన శిష్యుడు తప్ప నాకు చాకిరీ చేసిన వాడు నా మనస్సు అంటాడా అంద శ్రీకృష్ణుడు నాకు ఎంత పెద్ద పెద్ద పూజలు చేసినవాడు నా భక్తుడు అనే ఎక్కడా అనను కూడా అన్నాడు అసలు ఆ థాటే మైండ్లోకి రాదు ఎవడైతే తన మనస్సును తన అదుపులో పెట్టుకున్నాడో వాడు నా భక్తుడు వెరీ ఇంట్రెస్టింగ్ అంటే అర్థం ఏమిటి భక్తి అంటే ఏమిటి నా మనస్సును నేను అదుపులో పెట్టుకుని నేను సుఖంగా శాంతిగా ఉంటే అదే భక్తి అవుతుంది అదుపులో పెట్టుకుంటే మిగిలిది వచ్చేది సుఖశాంతులే మనస్సు అదుపులో పెట్టుకోవడం ఎలాగా దానికి అనేక ఉపాయాలు ఉన్నాయి గుర్రము పౌరమవుతు గుర్రమును అధీనంలో పెట్టుకునే పద్ధతి ఏమిటి అంటే ఏం చేస్తారు దానికి గుర్రానికి శిక్షణ ఇస్తారు శిక్షణ ఇస్తారు అమెరికాలో కుక్కలకి శిక్షణ ఇస్తారు మీరు కుక్కను పెంచుకుందాం అనుకుంటే ద ది స్కూల్ ఆఫ్ బిహేవియరల్ సైన్స్ ఫర్ డాస్ న్యూయార్క్లో ఉంటుంది బిహేవియర్ నేర్పుతారు దానికి అది ఒబీడియంట్గా బిహేవ్ చేయాలి యజమానుడు వచ్చినప్పుడు తోటాడించాలి నాకేం సంబంధం లేదని కూర్చోకూడదు రోజుకి ఐదు డాలర్ల తిండి తినేసి తోక కూడా ఆడించకపోతే వీడి హార్ట్ బ్రేక్ అయిపోతుంది వాడు మొత్తం తోకాడిస్తే చూసి సంతోషిద్దామనే కదా కుక్కను పెట్టుకుంది అది ఆపని కూడా సరిగ్గా చేయబోతాయిలాగా పైగా అప్పుడప్పుడు దానికి చికాకుండా భౌభావం అని అనుకోండి వీడు వీడు ఇబ్బంది పడిపోతాడు తర్వాత అర్ధరాత్రి పన్నెండు గంటలకు లేచి అది భౌభోవాన్ని శుభ్రంగా మనం వీడి కుక్కలు అది చేస్తే అది చేసింది వాడికి వాడి వాడి బతికి ఏమైపోతుంది తెల్లవారు లేచివాడేమో ఆఫీస్కి వెళ్ళాలి కదా అది అర్ధరాత్రి అరవకూడదని మరి కుక్క అరవకుండా ఉంటుందంటే అరవకుండా ఉంటుంది మీరు మా దగ్గర ట్రైనింగ్ ఇప్పిస్తే అరవదు దానికి బిహేవియర్ నేర్పుతారు దానికి దాంట్లో స్పెషలిస్టులు ఉన్నారు ఇట్ వచ్చి ది చేక్ సమ్ చార్జ్ అని కుక్కని చక్కగా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి మీకు అప్పచెప్తారు అప్పచెప్తే అది చాలా బుద్ధిమంతులాగా ఉంటుంది మీరు భౌభవం అనాలని మీరు అపేక్షించినప్పుడే భౌభావం ఉంటుంది ఎంతో చక్కగా బిహేవ్ చేస్తుంది సో అలాగా మన మనస్సు శిక్షణ ఉపాయాలు ఉంటాయి కుక్కని ట్రైనింగ్ ఇవ్వడానికి ఉపాయం ఉన్నప్పుడు అదేవిధంగా మనస్సుకి ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా ఏవో ఉపాయాలు ఉంటాయి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కుక్కలాగా ఉండకపోవచ్చు భవంతియుక్తయ పుష్ట చిత్త జయే కిలా అనేదో భాగవతంలో శ్లోకం అని గుర్తొచ్చి అలా చెప్పాను మొదటి ఉపాయం సత్సంగము సత్పురుషులతోటి సంఘం ఉండాలి అంటే ముందు సత్పురుషులతోటి సంఘం అంటే దేవుడు ఎదుగు అసత్పురుషులతో సంఘాన్ని గ్రేక్ చేసుకోవాలి వేదాంత ముందు ప్రేమ ఇవి లేని వాళ్ళతోటి వేదాంత శ్రద్ధ లేని వారితో మనకి సంబంధ బాంధవ్యాలు అనవసరం వాళ్ళతోటి వాళ్ళని తిరస్కరించమని నా అభిప్రాయం కాదు వాళ్ళ దారిని వాళ్ళు వెళ్తారు మన దారిని మనం వెళ్తారు వాళ్ళకి మనకి జోడీ కుదరదు మ్యాన్ ఈస్ జడ్జ్డ్ బై ద కంపెనీ హీ కీప్స్ అని విన్నారా ఎప్పుడైనా ది బాయ్స్ ఆఫ్ ది ఫ్లాక్ ఫ్లై టుగెదర్ అని ఈ సామెత కూడా మీరు ఉంటారు కాబట్టి మనము సత్సంగంలో ఉండాలి మన మన మనం కలుసుకునే వ్యక్తులు ఉంటారు గీతను అధ్యయనం చేసేటువంటి సత్సంగీయులయ్యి ఉంటారు అలాంటి వాతావరణాన్ని నిర్మాణం చేసుకోవాలి నెంబర్ వన్ నెంబర్ టూ మహాపురుషులతోటి సం సంపర్కం పెట్టుకోవాలి మహాపురుషులతోటి నిత్య సంపర్కం పెట్టుకోవాలి మహాత్ములతోటి సో దాట్ వాళ్ళ యొక్క జీవన శైలి మనకి ఒక ఆదర్శంగా ఎప్పటికప్పుడు ప్రోత్సాహించి ఇస్తూ ఉంటుంది ఉపదేశం చేస్తున్నారనే ఎఫర్ట్ లేకుండానే ఉపదేశం అయిపోతూ ఉంటుంది మహాత్ములతోటి సంపర్కం పెట్టుకోవాలి తర్వాత మూడవది శ్రవణం చేయాలి పీరియాడికల్గా శాస్త్రశ్రవణం చేయాల్సి ఉంటుంది గీత ఉపనిషత్తులు మొదలైనటువంటి శ్రవణం చేయాలి శ్రవణం చేయమంటే స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్ కాదు మళ్ళీ తబలా వయలు అలా మొదలెట్టడం కాదు నో స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్ అధ్యయన రూపమైన శాస్త్రశ్రవణము చేయాల్సి ఉంటుంది అది శ్రవణము అంటే క్వాలిటీ శ్రవణం చేయాలి క్వాలిటీ శ్రవణం సో ఎనీ యూ నోట్ తర్వాత మననం చేయాలి చిత్తజయం కావాలంటే మననం చేయాలి శ్రీరామకృష్ణ గాస్పెల్ ప్రతిరోజు రెండు పేజీలు చదవాలి ఇది అందరి అనుభవం అందరి అనుభవం రెండు పేజీలు గాస్పిల్ రెండు పేరాలు రెండు పేజీలు రెండు పేరాలు గాస్పిల్ చదివేప్పటికీ మనస్సులో ఒక శాంతి ఓ ప్రసన్నత వచ్చేస్తుంది రాకపోతే మీరు ట్రై చేసి రాకపోతే నాతో చెప్పండి చెవి ఇచ్చేస్తుంది అంటే నీ చెవికి కనీసం కుండల మేనా లేదురా బాబు ఎందుకు ఏం చేసుకోవాలో చెయమని మీరు అడగచ్చు ది పాయింట్ ఈజ్ మీకు వచ్చి తీసుకుంది అది మననము స్వామి రామతీర్థ ఇలాగంటి మహాత్ముల యొక్క బోధలను మీరు కొద్ది గొప్ప అధ్యయనం చేయాల్సి ఉంటుంది రెండు పేజీలు రోజుకి ఒక అరగంట క్వాలిటేటివ్ క్వాలిటీ టైం ఇచ్చి దాన్ని అధ్యయనం చేసుకోవాలి ఉదయం నిద్ర లేచిన వెంటనే మీ మైండ్కి ఫ్రెష్గా అనిపిస్తే ఒకప్పుడు టీ టాగేసి ఫ్రెష్గా అనిపిస్తే రెండు పేజీలు క్వాలిటీ టైం అది రెండు పేజీలు శాస్త్రాన్ని మనం చదువుకుంటాము మనము ధ్యానము చేయాలి తప్పనిసరిగా రోజు ఒక అరగంట సేపు తప్ప తక్కువ కాకుండా ధ్యానము చేయాలి తర్వాత మౌనాన్ని అభ్యాసం చేయాలి మీకు చిత్తజయం కావాలంటే చెప్తున్నా ఇవన్నీ అదే మరి చిత్తజయం చేసి కూర్చుంటే మరి సంసారం వెళ్ళాగానే మీరు అన్నారనుకోండి అంటే దాని అర్థం ఏంటంటే మీకు సంసారమే కావాలి తప్ప చిత్తజయం అక్కర్లేదని దాని అర్థం మౌనంగా ఉండాలి అవసరమైతే మౌనం కోసం సెల్ ఫోన్ని తిరస్కరించాల్సి వస్తే తిరస్కరించాలి మౌనంగా ఉండాలి కొంతసేపు మౌనాన్ని పాటించాలి వివిత్త దేశంలో ఏకాంతంలో ఉండడం అభ్యాసం చేయాలి ఈ రకమైన కొన్ని ప్రక్రియ నేను కొన్ని ప్రాక్టికల్ టిక్స్ చెప్పాను అయ్యారు ప్రాణాయామం చేయగలిగితే ఇంకా బాగుంటుంది శరీరానికి మంచిది మనస్సుకి మంచిది ఈ విధంగా ఇటువంటి ఇటువంటివన్నీ స్కీమ్ ఎలా అయితే శిక్షణ ఇస్తారో ఆ విధంగా మనస్సును కూడా ఇటువంటి మార్గంలో దానికి దాన్ని ప్రవేశపెట్టేస్తే అది చక్కగా దాంట్లో ఫిట్ అయిపోతుంది రైలు పట్టాల మీదే వెళ్ళినట్టుగా ఈ మనస్సు సరైన మార్గంలో పోతూ మీకు శాంతిని సౌఖ్యాన్ని ఇస్తుంది తప్ప దుఃఖాన్ని ఇవ్వదు ఆ విధంగా మనస్సును నిగ్రహించుకున్నవాడే భక్తుడు యథాత్మ దృఢ నిశ్చయము దృఢంగా ఉండాలి ఇంతకుముందు అనుకున్నవే సో ఎలా ఉంటారంటే జనులు భగవద్గీత పాఠానికి వెళ్ళాలి అనుకుంటారు వెళ్ళాలనుకున్న ఆ టైంకి ఏదో ఫోన్లో ఏదో వస్తుంది రాగడం మానేస్తారు ఈ భవిద్యత పాఠం ఇప్పట్లో ఇదేమి పూర్తయ్యి ఇది ఎలాగా కాదు కదా రెండు వేల పదమూడుకి ఏమన్నా ఈ పద్నాలుగు కూడా సాగుతుంది ఏమీ అర్జెంటు తర్వాత ఈ వేళ చెప్పింది మళ్ళీ ఆయన రేపు చెప్తాడు కొత్తగా ఏమీ చెప్పడం కాబట్టి పూర్వానికి ఒక ఆయన రామాయణాన్ని మేము ప్రవచనానికి వెళ్తూ ఉండే మధ్యలో ఎక్కడికో వారం రోజులు ఎక్కడికో పాపం కష్టపడుతు మనం వారం ప్రవచనం మిస్ కథ ఎంత బాగా ముందుకు వెళ్ళిపోయింది కానీ వారం రోజుల తర్వాత కంగారు కంగారుగా ఆదుర్దా పడుతూ వచ్చాడు ఎలా వచ్చి కూర్చుంటే అతనికి అర్థమైంది ఏమిటంటే వారం రోజుల క్రితం వెళ్ళినప్పుడు రాముడు అడవిలోనే ఉన్నాడు వచ్చిన తర్వాత కూడా రాముడు అడవిలోనే ఉన్నాడు ఎక్కడికే వెళ్ళడు ఇప్పుడు అడిగాడు ఏమండి వారం ప్రవచనం ఏం కాలేదని అయిందండి అంటే రోజు రెండు గంటలై అయింది మరి రోజు రెండు గంటలు ప్రవచనం అయితే ఏడు రోజులు నేను లేకుంటుని అప్పుడు రాముడు అడవిలో ఉన్నాడు ఇప్పుడు కూడా అడవిలోనే ఉన్నాడు ఏమిటి ఇప్పటికే అంటే ఎవరో చెప్పారు రెండు నెలలు అయిన తర్వాత కూడా నువ్వు వస్తే రాముడు అడవిలోనే ఉంటాడు ఈ ప్రవచనం అలాగే ఉంటుంది కాబట్టి అదే కథ అదే పాట పాడతాడు అయినా అని ఇంత పిసర్ ఛాన్స్ దొరికితే ఆ ప్రవచనం మానేకము అంటే అర్థమేమిటి మనకు నిశ్చయ బుద్ధి లేదు అని మనకు మనకే నిర్ణయం నిశ్చయం ఉండాలి ఈ మాట చాలాసార్లు చెప్పుకున్నాము నిశ్చయం ఎలా ఉండాలంటే అనేక అంశాల్లో నిశ్చయం ఉండాలి ఒకటి ప్రమేయముల్లో నిశ్చయం ఉండాలి ఏమిటి అద్వయ ఆత్మతత్వమే సత్యము మళ్ళీ ఇంక దాంట్లో మొహమాటం ఉండకూడదు కొంతమంది ఆచార్య ద్వైతం అన్నారండి ఈయన అద్వైతం అన్నారండి మరొక ఆయన మరొకటి అన్నారండి అంటే ఇంకా ఒక డజన్ అన్నవాళ్ళని నేను ఎదుగుతుంది మీకు మూడే తెలిస్తే నాకు ముప్పై తెలుసు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారు ఈ ముప్పై మూడు వెనకాల పరిగెత్తి దీంట్లో మనకు ఉపయోగపడేదేదో తర్వాత తేలుతుంది మళ్ళీ జన్మలో కూడా తేలదేజ నిశ్చయం ఉండాలి భగవద్గీత శంకర భగవత్పాదులు అద్వైత ఆత్మతత్వము బస్ సెటిల్డ్ ఇది సెటిల్మెంట్ అయ్యాక మీరు ఇంకా చుట్టూ ఫిలాసఫీలు ఎన్ని చదివినా అది శోభే తప్ప దానివల్ల ఇబ్బంది ఈ సెటిల్మెంట్ లేకుండగా మీరు ఏదేన రకాల పరిగెడుతుంటే దానివల్ల నిశ్చయం ఏమేమి ఉండదు గంగా తీరే గంగాదాస యమునా తీరే యమునాదాస అని సంస్కృతంలో సాను తోగుతుంది మీ పేరేమిటంటే అది గంగా తీరం అయితే గంగాదాస్ అంట చాలా బాగుంటుంది పక్కనే గంగా అన్నది అది యమునా తీరం అనుకోండి గంగాదాస్ అన్నారు ఎనిమిది ఏడు పక్కన నిలబడి గంగాదాస్ అంటే ఆ యమునా ప్రేమికులు కానిపిస్తుంది వీడు ఇక్కడ మరి కాశీకోవంలో ఇక్కడ ఎందుకున్నాడు అందుకోసం ఏమని చెప్పాలి యమునా దాస్ సో ఆ రకంగా ఒక ఆయన పేరు అడిగారు మీ పేరు ఏమిటంటే భద్రం ఇది కూడా నేను చెప్పిన కథ భద్రం ఏ భద్రం అంటే చూడండి ఇక్కడ అధికంగా ఉంటే నా పేరు వీరభద్రం వైష్ణవులు అధికంగా ఉన్నట్లయితే నా పేరు రామభద్రుడు అని చెప్పాడు అంటే ఓ నిశ్చయబుద్ధే ఉండదు ఏ గొడు ఏ ఎండకు ఆ గొడుగు పట్టు అలా ఉండకూడదు అలా ఉండకూడదు అలాంటి వాళ్ళు ఉన్నారు ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవాళ్ళు ఉన్నారు అలా ఉండకూడదు నిశ్చయ బుద్ధి కలిగి ఉండాలి సమాజం అనేక మనము మోక్ష మార్గాన్ని ఎన్నుకుని దానికి కట్టుబడి ఉండాలి మిగతా పనులన్నీ చేసుకుంటాం బుద్ధి ఉన్నప్పుడు మిగతా పనులు మీరు ఎక్కడికి వెళ్ళాలో నిశ్చయమైన తర్వాత కారు డైవర్ట్ చేసి ఇటు పక్కగా అటుపక్కకి వెళ్ళినా మళ్ళీ ఆ రోడ్డుకు వచ్చేసి నీ లక్ష్యానికి మీరు వెళ్ళిపోతారు అటువంటి నిశ్చయబుద్ధి ఉండాలి ప్రమేయ విషయంలో అంటే గోల్ విషయంలో నిశ్చయ బుద్ధి ఉండాలి తర్వాత సాధన విషయంలో నిశ్చయ బుద్ధి ఉండాలి సాధన అది అరకొర సాధన ఉండకూడదు వర్షాకాలపు చదువు ఉంటారు అలా ఉండకూడదు అంటే ఓ పూట చదువు ఉంటుంది ఇంకో పూట చదువు ఉండదు అలా ఉండకూడదు ఇప్పుడు ఒక పిల్లవాడు ఉన్నాడు ఇవాళ స్కూల్కి వెళ్ళదు నేను అడిగాను నరేబాబు స్కూల్కి వెళ్ళదేవి తన వాళ్ళ తల్లి అక్కడే ఉంది స్వామీజీ ఏం చెప్పంటావు రోజూ బందే అని చెప్పింది ఎప్పుడు బందే ఇవే వీడే స్కూల్కి వెళ్తాడు ఎప్పుడు బందే ఏదో కారణం ఏదో కారణం ఏదో బంధు ఈ బంధు ఆ బంధు ఎప్పుడు బందే ఓ రోజేమో ఈ పార్టీ వాళ్ళు బంద్ పిలుస్తారు ఇంకో రోజు ఆ పార్టీ వాళ్ళు బంద్ పిలుస్తారు ఈ పార్టీని కాలం అన్నట్టు మూడో రోజు జేఏసీ వాళ్ళు బంధువు పిలుస్తారు ఇవి ఎప్పటికీ తెగలేనిది ఈ బంధువులు వీడి చదువు ఎప్పుడు సాగి అలా ఉండకూడదు అంటే ఈ బంధువులు ఉండకూడదని నేను అంటలేదు పొలిటికల్ మాట చెప్పట్లా నేను ఉడితే చదువు అలా ఉండకూడదు అంటున్నా బంధువులు లేవుండాలి అంటాయి చదువు అలా ఉండకూడదు కాబట్టి సాధన విషయంలో నిశ్చయ బుద్ధి ఉండాలి ధ్యానము మననము వీలైనంతలో వీటిని మిస్ కాకుండా చూసుకోవాలి ఏదైనా అత్యవసరమైన పనితోటి ఇవి మిస్ అయినా తప్పు కాదు కానీ ఫిన్జీ రీజన్స్ అంటే చిన్న చిన్న చిటక కారణాలకి అసలు కారణమే కాని కారణాలకి మీరు సాధనని త్యాగం చేసేస్తూ చాలా తప్పు సంసారాన్ని త్యాగం చేయాలి తప్ప సాధనను త్యాగం చేయకూడదు పట్టు పట్ట పట్టి విడువ రాదు మంచి పద్యం చెప్పా పట్టలేని బిగియ పట్టవలవు పట్టి విడిచుట కంటే పడి చచ్చుటే మేలు విశ్వదాభిరామ విమురవేమ అన్నట్టుగా ఉండాలి శరీర ఖాయంగా పాతయామి అనేదో భగవాన్ బుద్ధుని యొక్క ప్రతిజ్ఞ ఈ శరీరమైనా పడిపోవాలి లేకపోతే నేను ఆత్మస్వరూపాలైనా తెలుసుకోవాలి అని ఆయన నిశ్చయించుకుంటాడు భగవాన్ బుద్ధుడు సో అటువంటి నిశ్చయ బుద్ధి కలిగి ఉండాలి మామూలుగా ఆధ్యాత్మిక మార్గంలోనే కాదు సంసార మార్గంలో కూడా నిశ్చయబుద్ధి కలిగి ఉన్నాయి ఒక రైతు వర్షాలు పడ్డాయి వర్షాలు పడ్డానికి ముందే భూమి దున్నినాడు సో ఏం విత్తనం వేయాలి అని ఆలోచించాడు మూడు నాలుగు వికల్పాలు ఉన్నాయి రైస్ వేయొచ్చు పత్తి వేయవచ్చు లేకపోతే మొక్కదొన్నలు వేయొచ్చు లేకపోతే పొగాకు వేయచ్చు ఇలా వికల్పాలు ఉంటాయి కదా సరే ఇప్పుడు ఈ ఏడాది ధరలు ధరవరలు ఎలా ఉన్నాయి ఏ పంట పని వేస్తే మనకి మంచి లాభం వస్తుంది అని వాకపు చేశాడు వాకపు చేస్తే వేరుశెనగ బాగుంటుందండి వేరుశెనగ వేస్తే మంచి లాభం వస్తుందని ఎవరో చెప్పారు ఇప్పుడు వెంటనే వేరుశెనగ విత్తనాలు కొనుక్కొచ్చి ఈ దున్నిన భూమిలో వేసేసాడు అయిపోయింది ఒక వారం రోజులైన తర్వాత ఎవరో చెప్పారు ఈ వేరుశనగ లాభం లేదండి ఇది ధరపడిపోయింది ఈసారి వరి పంటకి ప్రభుత్వం వాళ్ళు కూడా మద్దతు ధరని బాగా పెంచారు బాగా మంచి రాబడి కూడా ఎక్కువగా వస్తుంది మంచి లాభసాటి పంట అయిపోతుంది ఏడాది వరి అంటే ఓహో అలాగా అని వెంటనే వరి విత్తనాలు కొనుక్కొచ్చి ఈ వేరుశనగ ఇవన్నీ కూడా పక్క చల్లా చెదరు చేసేసి మళ్ళీ వరి విత్తనాలు వేసాం మళ్ళీ వారు అయ్యే మీకు అర్థమేది మంది కదా కథ ఎలా ఉండకూడదు వ్యవసాయం అంటే వ్యవసాయం ఎలా ఉండడానికి ఒక పంట వేస్తే ఆ పంట లాభమో నష్టమో దానికి కట్టుబడి ఉండాలి కాబట్టి దృఢ నిశ్చయుడై ఉండవలను శంకర్లు ఏమంటారో చూద్దాము భాష్యం చెప్పలేదు కదండి ఇంతవరకును అందా సంతుష్ట సతతం నిత్యం శంకర్ల భాష్యం ఇప్పుడు చెప్పిన దానికంటే కూడా ఈ నాచ్ హయ్యర్ సో ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అనడానికి ఆయన ఏమంటారు చూడండి దేహస్థితి కారణస్ లాభే అలాభే చ ఉత్పన్న అలంప్రత్యయ సంతోషం అంటే లాభం వచ్చినా లాభం రాకున్నా మనం ఉల్లాసంగానే ఉండాలి ఏమిటా ఉల్లాసము అలంప్రత్యయ చాలు అలం అంటే చాలు ఈ చాలు అన్నది నేర్చుకోవాలి చాలు అన్నది నేర్చుకోవాలి సపోజ్ మనకి ప్రసాదము కొంచెం ప్రసాదం పెట్టారనుకోండి చాలు ఇంకొంచెం ఎక్కువ పెట్టారనుకోండి చాలు మరికొంచెం పెట్టారనుకోండి చాలు ఎక్కువ పెట్టినా తక్కువ పెట్టినా చాలు అనే మాట అనగలగాలి అనగలరా ఇప్పుడు బోనస్ వచ్చిందనుకోండి ఎయిట్ పాయింట్ బోనస్ బాగుంది సంతోషం లేదండి ఈ ఏడాది కొంచెం నష్టాలు ఏవో ఉన్నాయి ఈ ఏడాది టెన్ బోనస్ సంతోషం చాలు కాదండి ఎయిట్ సంతోషం చాలు అని అనగలరా అంటే మరి మేము అలా అనేస్తే వాడు అసలే ఇవ్వడేమో అంటే ఇప్పుడు వాడు ఇచ్చాడో మానేడో దట్ నాట్ ది పాయింట్ మీకు లభించిన దానిని స్వీకరించి మీరు ఆత్మోల్లాసంతో ఉంటారా లేకపోతే దుఃఖిస్తూ వాట్ ఈజ్ ఇట్ యూ లైఫ్ వాడు ఏమి చేయడం ఇవ్వలేదు దట్ ఈ దట్ వీ విల్ సీ లేటర్ బట్ మీరు ఎలా ఉన్నావు అనుకుంటున్నారు ఆత్మోల్లాసం కావాలా ఆత్మహ్రాసం కావాలా మాకు ఆత్మోల్లాసము కావాలి అయితే చాలు అనడం నేర్చుకోండి ఉత్పన్న అలం ప్రత్యయ ప్రత్యయమంటే ఆ భావన ఏమిటా భావన అలం చాలు ఎప్పుడు దేహస్థితికి దేహం నిలబడడానికి ఎంత కావాలో అంత లభిస్తే ఎలా ఉండాలి సంతోషంగా ఉండాలి ఒకవేళ దేహస్థితికి కావలసినది కూడా లభించకపోతే అప్పుడేం చేయాలి అప్పుడు కూడా ఈ పూట లభించకపోయినా సాయంకాలం లభిస్తుంది ఏం పర్వాలేదు అని సంతోషంగా ఉండాలి అంటున్నారు ఇది నేను చెప్పింది చాలా సరళంగా లేదు దీంతో పోలిస్తే నేను చెప్పింది కఠినంగా ఉందని మీకు అనిపిస్తే ఇది విన్న తర్వాత అప్పుడు ఏముండ దీనికంటే ఇంతకుముందు మీరు చెప్పిందే అది అనిపించట్లా లేదు చూడండి ఆ వైరాగ్యం యొక్క స్థాయి ఎంత లెవెల్లో ఉంటుందో చూడండి ఒక ఆయన ఉన్నాడు నేను చాలా వైరాగ్యం వెలవాడినండి నాకు నెలకు లక్ష రూపాయల లాభం వస్తే చాలండి వాడి వైరాగ్యం యొక్క లెవెల్ అది ఇంకొకడు అన్నాడు నాకు నెలకో పదివేలు వస్తే చాలండి చూడండి వైరాగ్యం లెవెల్స్లో తేడా ఉంది కదా సో శంకరులు బోధించే వైరాగ్యము చాలా ఉన్నత స్థాయికి చెంది ఉంటుంది అసలు ముందు లాభం అనేది దేహస్థితి కోసమే ఇంకా ఊరికే మూటగట్టి ఏం చేయాలి కనుక ఆ దేహస్థితి కొరకు కూడా కావలసినది లభించినా లభించకపోయినా మీరు ఆ అలంప్రత్యయాన్ని నిలబెట్టుకోగలిగితే అది గొప్ప భక్తి అవుతుంది ఇంకో అంశంలో కూడా చెప్తున్నారు తథా గుణవల్లాభే విపర్యేచ సుష్ట సతం ఇప్పుడు మీరు మార్కెట్కి వెళ్ళారు ఏదో కూరగాయ కొంటారు ఆ కూర మంచి తాజా రుచికరమైనది లభిస్తే సంతోషం ఒకవేళ అంత తాజాగానూ లేదు కొంచెం రుచి తక్కువగానూ ఉంది ఓ మోస్తరు కూర లభించిందనుకోండి దానికి కూడా సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి గుణవత లాభే విపర్యేచ గుణము కలిగిన వస్తువు లభించినప్పుడు లభించినప్పుడు కూడా ఉల్లాసంగా ఉండడం అనేది నేర్చుకోవాలి ఓ మహాత్ముడు చెప్పాడు చూడ నీ పెరవిపై చిరునవ్వు పెట్టుకో చిరునవ్వు పెట్టుకో అంటే ఆ చిరునవ్వు అది ఎన్నడూ చెరగనివ్వకు నీకు లాభం వచ్చినా నష్టం వచ్చినా గుణ గుణము అంటే గుణము అంటే నాడేము నాణేము అంటే క్వాలిటీ గుణము అంటే క్వాలిటీ ఉన్నది దొరికినా క్వాలిటీ లేనిది దొరికినా కూడా ఆ చిరునవ్వును మాత్రము చెరగనే ఉండదు ఇప్పుడు భోజనం ఎవరు భోజనం పెడతారు ఒకప్పుడు ఆ భోజనం ఎలా ఉంటుంది మంచి రసయుక్తంగా ఉంటుంది మంచి రుచిగా ఉంటుంది ఒకప్పుడు ఏదో ఈ అన్నం వండిన అన్నాన్ని వేసి బకెట్లో జాడించేసి నాలుగైదు సార్లు మళ్ళీ ఆ నీళ్లు పార కోసం మళ్ళీ కొత్త నీళ్ళ కోసం ఇంకోసారి జాడీ చేసి ఆ తర్వాత పిండేసి అది వడ్డించారా ఏమబ్బా ఇలా ఉంది ఏమిటనిపిస్తుంది ఒకప్పుడు ఇలాగ ఉంటుంది అలాగే ఉంటుంది ఏ రుచి లేకుండా ఏదో గడ్డి నొప్పి తోడ్డట్టుగా ఉంటుంది ఇప్పుడు అయితే సమ్టైమ్స్ ఇలా ఉంటుంది సమ్టైమ్స్ అలా ఉంటుంది రెండు సందర్భాల్లో కూడా ఈ రుచి అన్నది కేవలము కంఠం వరకే కంఠం దాటిన తర్వాత రుచి వాల్యూ లేదు కంఠం దాటిన తర్వాత న్యూట్రిషన్కే వాల్యూ రుచికి వాల్యూ ఉండదు కంఠం దాటి వరకు ఆ నాలుగు మీద పెట్టినప్పుడు న్యూట్రిషన్కి విలువ ఉండదు రుచికే విలువ కాబట్టి మీకు ఏది కావాలో కోరుకోండి ఈ నాలుగు మించి కంఠం దాకా మంచిగా ఉండాలా లేక కంఠం దిగి ఇంకా శరీరంలో ఉన్నంతసేపు మంచిగా ఉండాలా ఏది కావాలో